వర్ణ నవర్ణాశ్రమాచార ధర్మా అనే వాక్య సందర్భంగా రామతీర్థ మాటలను మీకు వినిపించాలి అని నేను అనుకున్నాను చిన్నతని క్లాసులో పుస్తకం మర్చిపోయాను కనుక చెప్పలేకపోయాను సో మనం వర్ణాహం బ్రాహ్మణత్వాదయ ఆశ్రమాహం బ్రహ్మచర్యాదయ ఆచార అంటే స్నాన శౌచాదయ ధర్మాహ బ్రహ్మచర్య గురు సేవాదయ అవేవా అని చెప్పి సో ఇవన్నీ కూడా ఆత్మస్వరూపంలో ఉండవు ఆచారము అంటే కాండక్ట్ ధర్మము అంటే డ్యూటీ కాండక్ట్ డ్యూటీ దేనికి ఉంటాయి మనస్సు ఇంద్రియములు దేహము ఆ సముదాయానికి ఉంటాయి ఇప్పుడు ఫ్యాన్ ఉందండి ఫ్యాన్ కి ఒక పర్టికులర్ మూమెంట్ ఉంటుంది మూమెంట్ ఫ్యాన్ కు ఉంటుంది రొటేషనల్ మూమెంట్ అది ఎలక్ట్రిసిటీ ఉండదు ఎలక్ట్రిసిటీ ఉండదు కానీ ఎలక్ట్రిసిటీ లేదంటే ఫ్యాన్ తిరగదు ఎలక్ట్రిసిటీ ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ లేకుంటే ఫ్యాన్ తిరగడం కనుక ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడే ఫ్యాన్ తిరుగుతుంది కనుక ఈ ఫ్యాన్ లో ఉండే తిరుగుతా అనే లక్షణము ఎలక్ట్రిసిటీ ముందు కలదు అని మీరంటే మీ తెలుగుటాటర్ ఏమనుకోవాల్సి ఉంటుంది అలా ఉండదు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేకుంటే ఫ్యాన్ తిరగదు ఉన్నప్పుడే తిరుగుతుంది కానీ తిరగడం అనే లక్షణము ఫ్యాన్లే కానీ ఎలక్ట్రిసిటీ కాదు అలాగే ఇప్పుడు మీరు సపోజ్ ఏదైనా ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా జాయిన్ అయ్యారు అనుకోండి ఆ ఫ్యాక్టరీ సపోజ్ కెమికల్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ అంటే ఇప్పుడు ఆత్మ కెమికల్ ఫ్యాక్టరీ సూపర్వైజర్ అని చెప్పచ్చా చెప్పకూడదు ఆత్మ కెమికల్ ఫ్యాక్టరీ సూపర్వైజర్ కాదు అలా అయితే మరి ఆ రైల్ ఇంజిన్ నడుపుతుంటే ఆత్మ రైల్ ఇంజిన్ డ్రైవర్ ఆత్మ ఏమీ అవదు కానీ ఆత్మ చైతన్యం లేకుండా ఏ పని అవదు కాబట్టి ఆత్మచైతన్యం యొక్క సన్నిధి ఎందు సన్నిధి అండ్ ప్రెసెన్స్ ఎందు అనేకము అనేకానేకములైన కార్యములు ఆచారముల నుండి ధర్మముల నుండి అవి నిర్వర్తించబడుతూ ఉంటాయి అలా ఉండాలి కూడా పది పదే అది కానీ అవి ఏది కూడా ఆత్మస్వరూపానికి చెంది ఉండవు ఆ విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి నా ధర్మా ఇంకా ఆయన ఏమంటున్నారంటే అక్కడికి అది పూర్తి చేసిన ధారణ ధ్యానము యోగము మొదలైనవి కూడా నా స్వరూపమునందు లేవు నే ధారణ యోగాదంటే ఇప్పుడు మీరు పక్కన యోగ దర్శనాన్ని పట్టుకుంటే చాలా మంది పట్టుకుంటారు నేను ఋషికేషన్ తెలుస్తుంది అక్కడ కొన్ని యోగా సంప్రదాయానికి సంబంధించిన ఆశ్రమాలు ఉంటాయి యోగ సభలని యోగాశ్రమం అని ఇలాగేవేవో ఉంటాయి తర్వాత ఆ సంప్రదాయానికి ఏవో పేర్లు కూడా ఉంటాయి క్రియా యోగ అని సహజ యోగ అని ఏవో పేర్లు ఈ పతంజలి పుస్తకాన్ని పుస్తకమే దేశ్ పతంజలి పుస్తకమే బేసెస్ ఇంకా వేరే ఏదో ఉండదు వాళ్ళు ఉపనిషత్తుల పట్టించుకోవాలి పతంజలి పుస్తకం పెట్టుకుంటారు పతంజలి పుస్తకం పెట్టుకుని జీవితాన్ని ఆ విధంగా మీరు నడిపించినట్లయితే ఆ బేసిక్స్ మీద మీరు ఒక కల్ట్ అది ఒక సెక్ట్ మీరు ముందుకు తీసుకు వెళ్ళినట్లయితే ఆ సెక్ట్ లో ఉండే అంశములు మూడు ఉంటాయి చాలా ఉంటాయి మౌలికమైనవి మూలభూతములైన ప్రాక్టీసెస్ మూడు ఉంటాయి ధ్యానము యోగం సమాధి సమాధి యోగం అంటే సమాధి యోగశ్చితవృర్తి నిరోధ అది సమాధి ఇవి ఉంటాయి ఇంకా వీటికి ఆర్జునీయ ఇంకా ఏవో ప్రత్యాహారము ప్రాణాయాసము ఇత్యాదులు ఏవో ఉంటాయి ఇవి ఇవి ఆత్మస్వరూపమునందు ఇవి ఉంటాయా ఆత్మకు చెంది ఉంటాయా ఆత్మకి వీటితోటి ఏదైనా ఇచ్చి పుట్టుకునేటువంటి సంబంధం ఉంటుందా లేక ఆత్మ వీటికి పూర్తిగా అతీతంగా ఉంటుందా అనేది పాయింట్ ఇక్కడ చిత్ర ఇక్కడ విషయం ఏంటంటే ఆత్మను అలాగ అన్నింటి నుంచి విడతీసి కూర్చోబెట్టారు ఏమిటి అని అలాగే దాన్ని సెంటిమెంటలైజ్ చేయకూడదు ఈనాటే బాగు సెంటిమెంటాలి ఏదో అలా ప్రాచీన కాలం నుంచి అలా వస్తుందండి ఇదేమీ ఆత్మకు సంబంధం లేదని అంటే అక్కడ అలా అది ఎలా కదా అనలా దాన్ని సెంటిమెంటలైజ్ వస్తుస్థితిని పట్టుకోవాలి సత్యమును గ్రహించే సందర్భంలో సెంటిమెంట్లకి విలువైనవి ఉండదు ఎమోషనలిజం సెంటిమెంటాలిటీ మొదలైన వాటిని సత్యాన్వేషణ సందర్భంలో పక్కన పెట్టాలి నేను సత్యాన్ని అన్వేషించలేరు ఇప్పుడు మూడు ఉన్నాయి ఎరుక చైతన్యము ఆకాశము ప్రకాశం మూడున్నాయి ఎరుక అంటే లోపల వెలుగు ఎరుక బయట వెలుగు ప్రకాశం స్పేస్ ఆకాశం ఈ మూడు ఉన్నాయి సర్వము ఈ మూడింటి ఎన్నే ఉంటాయి మొత్తం జగత్తంతా కూడా ఈ మూడింటి ఎన్నే ఉంటాయి జగత్తంతా మూడింటిలోనే ఉంటాయి ఈ మూడింటి యొక్క వైశిష్ట్యం ఎట్టిది అంటే ఈ మూడింటికి దేనితోటి సంబంధం ఉండదు ఇప్పుడు ఆకాశం తీసుకోండి బ్రహ్మాండమంతా ఆకాశాంతర్గతమై ఉంటుంది కానీ ఆ బ్రహ్మాండము యొక్క గుణదోషములతో ఆకాశానికి సంబంధం ఉండదు కానీ అసంగత అంటారు అన్అటాచ్డ్ ఆకాశం యొక్క లక్షణం అన్అటాచ్డ్ అంటే కాశీలో ఉన్న ఆకాశము ఫ్లాస్ట్ వేగస్ లో ఉన్న ఆకాశము సమానమే కాశీలో ఉండే ఆకాశం పవిత్రము లాస్ వేగస్ లో ఉన్న ఆకాశము అపవిత్రము లాస్ వేగస్ అంటే దాన్ని స్థితి స్థితి అని అంటారు అందుకోసం అపవిత్రము అనడానికి ఆకాశం కాదండి వాయుమండలం వాయువు తేడా మీరంటే మాకే అభ్యంతరం లేదు ఆకాశంలో తేడా ఏమి పోస్ట్ లొకాలిటీలో ఉండే ఆకాశము స్లమ్ లో ఉండే ఆకాశములకు తేడా ఏమైనా ఆకాశంలో డిఫరెన్స్ ఏముండదు ప్రకాశము అంతే ఆత్మ లోపలి ప్రకాశము లోపలి వెలుగు ఆత్మ అదే అంతే కాబట్టి ఇప్పుడు ధారణ అంటే మనస్సును చేసే ఒక ఒక పాయింట్ ఒక టాపిక్కి కట్టివేయుట అది మనస్సుకి సంబంధించిన ధర్మం మనస్సుతో మీరు అభ్యాసం చేస్తారు మనస్సుకి పరిమితమై ఉంటుందంటే ఆ మనస్సును ప్రకాశింపజేసే చైతన్యానికి ధారణ అంటే ఏకాగ్రమవుతా ఏది ఏకాగ్రం అవుతుంది మనస్సు ఏకాగ్రమవుతుంది అంతే తప్ప ఆత్మచైతన్యం ఏకాగ్రము కాదు విక్షిప్తము కాదు దానికి అపోజిట్ కూడా కాదు సమాధి మనస్సు అమనస్సు అవుతుంది మైండ్ బికమ్స్ నో మైండ్ సమాధి అంటే ధారణ అంటే ఈ జీవన్లలో ఉంటుంది మనస్సు ధ్యానము pointed పాయింటెడ్ గా ఉంటుంది సింగిల్ పాయింటెడ్ నెస్ సమాధి అంటే నో మైండెడ్ నెస్ ఓకే మైండ్ ఫోకస్డ్ అనే దివన్ టాపిక్ ధారణ మైండ్ ఫోకస్డ్ అనే పాయింట్ సింగిల్ పాయింట్ ధ్యానము నో మైండ్ సమాధి ఇవన్నీ మైండ్ కి సంబంధించిన స్టేట్స్ మైండ్ చేంజెస్ ఫ్రమ్ వన్ టుగెదర్ మైండ్ గేమ్స్ సంథింగ్ ఫ్రమ్ వన్ సంథింగ్ హెల్ప్ ఫ్రమ్ ది అదర్ మైండ్ కి లాభాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అంత మనస్సుకి సంబంధించిన శాస్త్రం అది అదంతా కరెక్టే నేను దాన్ని ఏమీ కాదంటలేదు కానీ మరైతే అవన్నీ నాకే చెందు నువ్వు నువ్వు నువ్వు ఆత్మస్వరూపుడు నీకు చెందవు ఆత్మస్వరూపానికి చెంది ఉండవు అందుచేతనే మీరు ఎక్సర్సైజ్ చేయాలా లేదా శరీరం ఆరోగ్యంగా పెట్టుకోవడం శరీరం ఆరోగ్యంగా పెట్టుకోవడం ఆత్మజ్ఞానానికి అవసరమా అవసరం ఏ విధంగా అవసరము ఆత్మజ్ఞానానికి శరీరం అడ్డుపడకుండా ఉండాలి కనుక అవసరం అంతే అంతేకాని శరీరం ఆత్మజ్ఞానానికి సపోర్ట్ చేస్తుందంట అడ్డుపడకుండా ఉండడం అవసరం అంతే ఈ వైజ్యం శరీరం వైజ్యం అంటాం చూడండి వర్జ్యం అనే ఒక గంట సేపు వర్జ్యం ఉంటారు అప్పుడు ఏం చేస్తారు మీరు ఆ వర్జ్యం గురించి ఏం చేస్తారు ఏం చేయదు దాన్ని దూరం వెళతారంటే అలాగే శరీరమును శరీరం అడ్డుపడకుండా ఉండాలి అంటే ఆరోగ్యంగా పెట్టుకోవాలి మీరు శరీరం ఆరోగ్యం లేకపోతే ఇక్కడ క్లాస్ కూర్చో కూర్చోగలుగుతారా ఇక్కడ మెట్లు ఎక్కి రావాలి మోరర్లెస్ లోపల ఇరుగ్గా ఉంటుంది వేసి ఉండదు ఫ్యాన్ తిరిగినప్పుడు తిరిగి లేనప్పుడు లేదు స్పీడ్గా నిలగదు కొంచెం ఒదిగి ఒదిగి కూర్చోవాలి పెద్దవాళ్ళు కూర్చో కొంచెం మధ్యలో ఇస్తుంది మెలకు పీట్లు కాళ్ళలో ముడుచుకుని ఉంటుంది ఇక్కడ ఏమైనా పళ్ళకంప ఏమన్నా ఉందా ఏమి లేదు నేనేమో శుద్ధి వేస్తూ ఉంటాను మీరు స్ట్రహించాలి అంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటారా గాడ్ పర్ఫెక్ట్ మీకు చిన్న జ్వరం ఉందనుకోండి పొలకర ఉంటారు చిన్న జ్వరం ఉందనుకోండి వచ్చి మీరు కూర్చోగలుగుతారా ఇక్కడ కుర్చీలో కూడా కుర్చోగలరు లేదు కానీ అవి చెప్పి పాటలు మరింత సడపోతున్నా తయారు ఆరోగ్యంగా ఉండాలి అందుకోసం జిమ్ కు వెళ్ళాలి పరిగెత్తాలి ఎక్సర్సైజ్ చేయాలి త్మస్వరూపానికి శరీరంతో మటుకు సంబంధం అది స్పష్టంగా తెలియాలి ఎక్సర్సైజ్ ఏమున్నారు కాబట్టి ఆత్మ శరీరంతో కలిసిందని అంతే మటుకు మీరు పప్పులో పాలు వేసినారు పప్పులో కాలు నే కాలు కాలిపోక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాలి ఆ పప్పు అవతల పారేస్తే మళ్ళీ ఇంకో పప్పు ఒడ్డుకోవాలి అంత కాచేవే కాబట్టి ఆత్మకు శరీరంతో సంబంధం లేదు తర్వాత ఇంద్రియములు మన అధీనంలో పెట్టుకోవాలి కనీస చూపు తేడా రాకుండగా తన పేద డాక్టర్ దగ్గరికి వెళ్తే చూపించుకుంటే తగ్గ పుష్పం చదువుకోగలుగుతారు కాబట్టి ఇంద్రియములన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి మనస్సు శాంతంగా పెట్టుకోవాలి ఎందుకని మనస్సుతో జ్ఞానం కలుగుతుందా ఆత్మ జ్ఞానం కలగదు ఆత్మజ్ఞానానికి మనస్సు కావాలా అక్కర్లేదు ఎందుకని ఆత్మ స్వయం ప్రకాశం స్వయంగా ప్రకాశించేదానికి మనస్సు అక్కర్లేదు మనస్సు అంటే దీపం ఉంది మనస్సు దీపం సూర్యుల్ని చూడటానికి దీపం కావాలా అవసరం లేదు మామూలుగా ఆ గదిలో ఏదో ఉందంటే చూడాలంటే దీపం కావాలి కాదు ఆ తలుపు తీసిన అయితే సూర్యుడిని చూడాలంటే దీపం కావాలా అక్కర్లేదు ఆత్మ సూర్యుడు అని మీకు ఆత్మ సూర్యుడు ఆత్మను చూడడానికి ఏ దీపం ఒక్కర్లేదు అది స్వయంగా ప్రకాశిస్తుంది కాబట్టి ఏ ప్రమాణమో అక్కర్లేదు స్వయంగా ప్రకాశిస్తుంది ఆత్మ శాస్త్ర ప్రమాణం కూడా అక్కర్లేదు అని శాస్త్రమే చెప్తుంది స్వయం ప్రకాశం చెప్పాలంటే మరి శాస్త్ర ప్రమాణం కూడా అక్కర్లేదని కూడా చెప్పాలి ఏదైనా అధ్యాసం నివారణ చేయడానికి శాస్త్రం తప్ప ఆత్మను ప్రకాశింపజేయడానికి శాస్త్రము అక్కర్లేదు దీని మీద పెద్ద విచారము నేను విస్తారంగా పాఠం చెప్పాను అక్కడ శంకరులు ప్రతిపాదన చేశారు ఈ ప్రమాణం లేకపోతే ఆత్మ తెలియదు అది ఆలోచించస్తారంటారా వీళ్ళు ఎన్ని చదువుకున్న వాళ్ళు కాదు అంజేత ఇలాంటివి అల్లం చేస్తూ ఉంటారు మాంధుత్యంలో ఒకే టాపిక్ అన్నాను కాబట్టి చెప్తే నాకు విచారణ ఏమంటే గదిలో ఉదిలో కొండ ఉన్నది ఘటము చీకటి ఉన్నది కనపడదు స్విచ్ వేస్తే లైట్ వెలిగింది ఘటం కనపడింది ఇప్పుడు లైట్ యొక్క పాత్ర ఏంటి ప్రకాశం అది రోల్ ఒకటి చీకటిని తొలగించుట దక్ష అది కాకుండా ఇంకా ఏమైనా పాత్ర ఉన్నదా ఆ ప్రకాశానికి ఆ వెలుగు ఇక ఏదైనా రోల్ ఉన్నదా పూర్వపక్షం ఉంది ఏమిటి అది ఘటమును నెల నెల వెలుగునట్లు తద్వారా ఘట జ్ఞానమునకు సహకరించను అది పూర్వపక్షం సిద్ధాంతం ఏంటో తెలుసిన తప్పు చేకటిని తొలగించుట మాత్రమే అది వెలుగు చేసే పని ఘట ఘటము యొక్క జ్ఞానము దానంతట అదే కలుగు కను మనస్సు లోపల కను ఘటము అది ఒక లైన్ లోకి వచ్చేసేపటికి అలైన్మెంట్ అయిపోయింది కనుక ఘట జ్ఞానం కలిగిపోతుంది ఘటజ్ఞానానికి వెలుగుతో సంబంధం లేదు వెలుగు ఘట జ్ఞానమును కలిగింతుంది మరి మెలుగుండికే అవసరం మరి ఘట జ్ఞానమును కలిగించనప్పుడు అనవసరం ఏముంది ఘటజ్ఞానమును కలిగించుట కొరకు కాదు చీకటని త్రోచిపుచ్చుట త్రోసిపుచ్చుట కొరకు సరిగ్గా అదేవిధంగా శాస్త్రము ఆత్మను ప్రకాశింపజేయట దాని పని కాదు ఆత్మపై చేసిన అధ్యయారూపములను నివారణ చేయుట మాత్రమే అజ్ఞానమును తొలగించుట మాత్రమే శాస్త్రము అని పెద్ద విచారాన్ని మాంధుజ్యములు చేస్తారు కాబట్టింద్రియములనూ వశములో నుంచుకొనుట ఆత్మజ్ఞానానికి అవసరమా అవసరమే అయితే ఇంద్రియాలకి ఆత్మకి సంబంధం ఉండలేదు మనస్సు ఏకాగ్రముగా ఉండుత ధారణ ధ్యానము మనస్సు సైలెంట్ గాను ఉండుత సమాధి ఈ మూడు ఆత్మజ్ఞానానికి అవసరమా కాదా అవసరమే అయితే ఈ ఆత్మకి బాగా అనుబంధం మనస్సు అడుగుపడకుండా ఉండడా అంటే ఇప్పుడు దేవుణ్ణి చూసేందుకు తెర వేసి పెడతారు ఏం చేస్తారంటే తెర వేసేస్తారు తెరవేయందుకు చూడకూడదు మొదలు ఎందుకు చూస్తున్నావు నువ్వు తెరవ అవతల ఉంది చూస్తున్నావు కదా ఇప్పుడు చూడకూడదు అంటే ఎవరు చూడకూడదు నువ్వు కూడా బయటకు వచ్చే కాదు రెండే నలుగురున్నా మేము చూస్తామంటే మీరందరూ ఎందుకని అంటే చూస్తే దేవుడికి ఏదో అయిపోతుంది పని అన్ని నువ్వు చూడద్దు ఇదే నా అర్గుమెంట్ నా అర్గుమెంట్ ఎందుకు మనకు వచ్చే అర్గుమెంట్ కాదు చెర్ర వేసేస్తాడు చెర్ర వేసేస్తే మనం చెరక వివత ఇలా ముఖాలు వేసుకుని చెరక వింటారు వీళ్ళందరూ సరే మొత్తానికి ఆయన లోపల ఏదో గంటలు ఇది చేసి అది చేసి మొత్తానికి ఆయనకి రైపుతుంది ఆయన డైపుట్టినప్పుడు ఇలా పరపరపరా తెరలు ఆగిన తర్వాత మీకు దేవుడి దర్శనం అవుతుంది దేవుడి దర్శనంలో తెరల తెర తీసివేయుట యొక్క పాత్ర ఏమిటి దేవుడిని బాగా ఏదైనా చేస్తుందా దేవుని మోసుకొచ్చి తలలో పెడుతుందా తెర తీసివేయుట ఆ యాక్షన్ ఏమి చేయదు ఇంకా అడ్డుకోవచ్చు అంతే ఈ ధారణ ధ్యాన యోగా తెర తీయడానికి ఉపయోగించేది తప్ప ఇంకా అంతకంటే వాటికి పాత్ర ఏమీ లేదు కాబట్టి నా స్వరూపంలో ఇవేమి దీని సందేశం ఏదో తెలుసినా మీరు మీరు యోగమును సరైన దృష్టితో స్వీకరించాలి నాకు సమాధి వల్ల మోక్షం వస్తుంది అనకో ఒక ఆయన యోగి సమాధి మోక్షం వస్తుంది ప్రచారం చేసేవారు ఒక సంస్థను కూడా స్టార్ట్ సంస్థలు స్టార్ట్ చేసి సమాధి వల్ల మోక్షం వస్తుంది అని ఆ సంస్థలో సభ్యులను గేర్పించట వాళ్ళందరూ కలిసి ఏదో పెద్ద బిల్డింగులు కట్టడం పెద్ద ప్రాపర్టీ తీసుకోవడం దాంట్లో సంస్థలను నిర్మాణం చేయడం వాటికి ఆశ్రమాలను పెట్టడం ట్రస్టులు ఇవి అది ఓ బ్రహ్మాండ సంపద భోగాలు భోగాలు కానీ సంపద అది అలా నడిచింది ఆ సంస్థ నడిపి ఏది సమాధి మోక్షం వస్తుందని చెప్పేవాడు ఆయన తర్వాత ఈ సమాధి కోసం వచ్చిన శిష్యులు ఉంటారు కదా ఆ శిష్యుల్లో కొంచెం అమ్మాయిలు కూడా ఉన్నారు కొంచెం ఎరగా బొలగా ఉన్న అమ్మాయిని దానికి ఎదురు పెరిగా నిజంగా దాంతో శిష్యులందరూ కూడా చల్లాచెదరైపోయారు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు నేను ఆయన ఆయన స్టేజ్ మీద మోక్షం వస్తుందని అరగంట సేపు పనిచేస్తుంది మరి సమాధి వల్ల మోక్షం వచ్చిన మాటైతే అమ్మాయిలు ఎందుకు తెలియదు మోక్షం అయితే మోక్షాన్ని జరుగుత ఆ తర్వాత కొడుకు విడాకులు ఇచ్చారు ఇదంతా ఏమిటి సంసారం అంతా నేను ఇదంతా యోగము సమాధి ధ్యానము ఇలాంటి పెట్టుకోదు మీరు ఏదన్నా టేక్ యూ టు ది ట్రూట్ చేతులు కలిపోవడం అంటారు సరే చేతులు కలుపుకున్నాడు అన్నట్టుగా అవుతుందే మీకు కావాల్సింది ధారణ ధ్యాన యోగాదులు కాదు వాటి పాత్ర ఉన్నది జిమ్ జిమ్కు వెళ్ళండి ఎక్సర్సైజ్ చేయండి అని నేను చెప్తా అంటే ఆత్మజ్ఞానం జిమ్లో పెరుగుతుందనా ఆత్మజ్ఞానం మీరు మీ మీరు శాస్త్రాన్ని శ్రవణం చేసి బావల్సిందే శ్రవణం అన విద్యుద్సనాలు తప్ప ఇంకా వేరే ఉపాయం ఏమీ లేదు అది ఆ తెర అవసరం ఆ దేహం అనే తెరను ఈ జిమ్ ఎక్సర్సైజ్ చేయాలి మీరు ప్రాణాయామం కూడా చేయాలి అయితే లంగ్ మీకు సమస్య వచ్చిందనుకోండి మీరు శాస్త్రశ్రవణం చేయలేకపోతారా మనం ఆస్మాటిక్ ప్రాబ్లం ఉందనుకోండి వచ్చి క్లాస్లో కూర్చోలుగుతారా కూర్చోవడం అలాంటివి మీకు ఏమీ రాకూడదు అందుకోసం జిమ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామ మనస్సు యొక్క ఏకాగ్రత కూడా మెడిటేషన్ కూడా కొంత అభ్యాసం చేయాలి అంతమంది అంతేగాని ఇంకా అదే పనిగా దాన్ని పోకూడదు ఎంతవరకు ఆవశ్యకమో అంతవరకే కూరలో ఉప్పు వేసుకున్నట్టు కూరలో ఉప్పు వేసుకోవాలి ఉప్పు అవసరం దేనికి రుచి సరే అయితే మీకు చోసి బాగా ఉంటుందని కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకుంటారా కోరలో ఉప్పు వేసుకున్నట్టుగా కాఫీలో పంచదారు వేసుకున్నట్టుగా కాఫీ టేలలో పంచదాలు వేసుకున్నట్టుగా ధారణాధ్యాన యోగ సమాధులను మీరు అభ్యసించండి మోతాదు మించకుండా అభ్యసించండి ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత మీరు అవి ఇంకా అభ్యంతరమే ఉండదు ఓకే కాబట్టి ఇదంతా మనస్సులో పెట్టుకుని నమే ధారణ ధ్యాన యోగాదయోగి అయితే ఇప్పుడు ఏమైనట్టు ఎందువలన మీకు ఏమీ సంబంధం లేదు అంటే ఈ లక్షణములన్నీ ఒక అనాత్మను ఆశ్రయించి ఉంటాయి ఏవి వర్ణములు ఆశ్రమములు వాటి ఆచారములు వాటి ధర్మములు ధారణ ధ్యానము యోగము సమాధి మొదలైనవన్నీ కూడా ఆత్మని ఆశ్రయించినవి ఏమీ కావు అవి అనాత్మను పట్టుకుని ఉన్నాయి ఈ స్వరూపం ఆత్మ అనాత్మ వాటిని మీద నిశ్చర్యం వేసుకోవాల్సి ఉంటుంది ఇది అనాత్మని ఆశ్రయించి ఉన్నాయి తర్వాత అహం మమ అని రంగు ఉన్నారు ఈ రెండు మీ అండ్ మా అన్న ఈ అహమ్మ అనుభవ రూపమైన అహం అన్నా అనుకుంటండి ఆ అహం కాదు తదేకోవశిష్టివ కేవలోహం ఆహం కాదు ఇది పంచేతనే అది ఐ క్యాప్టర్ ఐ ఇది మీ మీ ఎంత వంకర చూసారా ఇది అలాంటి వంకార అంటే కదా అహంకారం ఆ కారా పెట్టుకోవాలి అహంకారము వంకారం అహంకారం అంటే ఏడు తెలుసునండి చేసేవాడను నేనే భోగించే వాడను నేనే అది అహంకారం ఎప్పుడైతే భోగి భోక్తను నేను కర్తను నేను అన్నాడో అప్పుడు ఆ కారక్రములు అంటే డబ్బు ఇల్లు బాసిలి ఇతర సాధనములు అవన్నీ నావి కర్మని చేసే కర్త కదా కర్మ చేయాలంటే భార్యలేనిదే కర్మ చేయటకు అధికారం లేదు అనగానే మీరు అమ్మాయిని వెళ్ళాడు కర్మలు చేసినప్పుడు ఇప్పుడు ఆయన ఆమెను ఏమంటాడు నా భార్య అంటారు మా మా ధర్మపత్ని అని అంటాడు ఆవిడ ఎప్పుడైనా పోనీ అంటుందా ఆవిడైనా అంద ఆవిడ అలా మౌనంగా ఇప్పుడు ఈ మౌనానికి అర్థమేటో భగవంతుడికి తెలియ ఆ మౌనం నాకు అనుకూలమని మీరు అనుషునే కాపురం తెలుసుకోవాలంటే అది అనుకూలమే నాకు అనుకూలమైన మౌనమే తప్ప మరొకటి కాదు అని వీడు అనుకుంటే ఏదో విశ్రాంతిగా జీవితం పోతూ ఉంటుంది అలా అలాగే సంతోషపడవే తప్ప ఆ మౌనం ఎవరికి తెలుసున్న మౌనం కాదు ఎందుకంటే స్త్రీ హృదయం చాలా అఘాధడు దాన్ని ఇంతవరకు చదవ మహాత్ముడు ఎవడం కుట్టలేదు కొట్టదు డిఫరెంట్ టాపిక్ కాబట్టి మా మా అని అంటారు ఈ దేహమును అధ్యాస పెట్టుకుని అధ్యాస అంటే దేహమే నేను అని అహం అనుకోండి నేను ఇప్పుడు నాకు నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నానండి మళ్ళీ క్లబ్కి వెళ్ళిపోవాలి మీరు ఈ లోపల అర్జెంట్ గా నాకు మెడిటేషన్ చెప్పేయండి అన్నారు అనుకోండి అని అన్నారు ఆ నేను అది అహంకారమా శుద్ధమైన అహమాది అహంకారం అహంకారం ఇవేమీ ఇవన్నీ కల్పిటములు శుద్ధమైన అహమ్ముగా మాత్రమే నేను ఉన్నాను కాబట్టి అదేనా కుస్థ చైతన్యం అంటే అది మీరు అన్నారనుకోండి ఎస్ కాబట్టి అహం వేరు అహంకారము వేరు అహంకారము అధ్యాస అహం కర్త మమకారము ఇది నాది అది నాది అని పుట్టుకుంటాను ఈ అహంకార మమకారములకు ఆశ్రయము అనాత్మ ఇప్పుడు అహం అహంకారము అన్న నేను ఉంది కదా నేను మేము ఎందుకనుక అది ఆత్మ అని అంచు పెట్టుకుని ఉండాలి కదా కానీ అహంకారములో అనాత్మ కలిసి నేనుంది ఆత్మ లేకుండా అసలు ఏదీ లేదు ఆత్మ ఉంది కానీ దాంట్లో అనాత్మ కలిసిపోయి ఇప్పుడు నేను అని ఊరుకున్నాడు అది ఆత్మ నేను దేహము అన్నాడనుకోండి అనాత్మ కలిసింది కదా అది ఇంకా ఆత్మ కాదు ఆత్మ కాదంటే ఆత్మ ఉంటుంది అని ముఖ్యాత్మ ముఖ్యాత్మ ఇది ఎలాగంటే ఇంగువ అమ్ముతారు ఇంగువ ఇంగువ ఇది ఆఫ్ఘనిస్తాన్ లో తయారవుతుంది అక్కడి నుంచి అక్కడ పండిస్తారు దాన్ని అక్కడి నుంచి ఇండియా పట్టుకొస్తారు పట్టుకొచ్చి దాంట్లో కల్తీ చేస్తారు ఏ లెక్కను కల్తీ చేస్తారో తెలుసా అండి ఆఫ్ఘనిస్తాన్ నుంచి లక్నో వస్తుంది లక్నో నుంచి మొత్తం దేశం అంత వస్తుంది ఇంగువ ఏ లెక్కను కల్తీ చేస్తారో తెలుసిన పది ఇష్ట నైన్టీ రేషియోలో కల్తీ చేస్తాను పది శాతం ఇంగువ పది గ్రాములు ఇంగువ తొంభై గ్రాములు మరొకటి మరొకటి ఆ ఇంగువ అది సాలిడ్ గా ఉండదు పౌడర్ గా కూడా ఉండదు అది పేస్ట్ గా సిరప్గా అవుతుంది ఆ సిరప్ లో వీళ్ళు తొంభై శాతం బెల్లం ఇలాంటివి ఇవ్వగలుగుతారు ఇవ్వగలుగుతాడు కలిపి అదంతా మిక్సీ చేసి ఆ పెక్స్ కింద స్లాబ్స్ కింద చేసి ఆ ముక్కల్ని ప్యాక్ చేసాముతారు లేకపోతే ఇక ఎక్కువ కలిపితే అది పౌడర్ ఆ పౌడర్ చేసి దాన్ని ప్యాక్ చేసాము ఒకవేళ అది కరెక్టేనేమో అనిపిస్తుంది ఎందుకంటే అసలు శుద్ధమైన ఇందు వేస్తే అది తూమర్ చేయకపోతుంది అస్ట్మెల్ల కూడా కాబట్టి దాన్ని దాన్ని డైల్యూట్ చేసుకోవటం అవసరమే కానీ దేంతో డైల్యూట్ చేస్తున్నాడు మనకు తెలియదు ఈ ఆత్మ బతుకు అలా ఉంది అదే నేను చెప్పే ఆత్మ శుద్ధ దాంట్లో వీళ్ళు బాడీని కలిపేస్తాడు ఏదో గడిపేసినట్టుగా దాంట్లో ఒకసారి అంత ఇదే ఉంటుంది వాసన వస్తూ ఉంటుందిగా అలాగే వీడు అహంకారంలో కూడా చైతన్యంగా ఉంటుంది తెలుస్తూ ఉంటుందిగా తెలు ఎరుకో ఉంటుంది కానీ ప్రధానంగా దేహం ఉంటుంది అహంకారంలో ప్రధానంగా దేహం ఇప్పుడు నా కాదు మమాలకు నా కాదు అంటాడు నా కాదు నా కారు ఉన్నప్పుడు ఎరుకో ఉంటుంది తెలుసుకో ఉంటుంది కదండి కారు తెలియకుండా నా కారున ఏమంటాడు ఎరుకో ఉంటుంది కాదు ప్రధానంగా ఏముంటుంది కారు ఉంటుంది కారు పది లక్షలు కోసకు ఉన్నాడు ఈ ఎరుకలే ఉంది దీన్ని కది నేను ఎదుగులేదు నా కారులో ఎరుకుంటుందా కారు ఉంటుందా కారు కారు ఆత్మయా అనాత్మయా అనాత్మ అంటే ఈ అహం అహంకార మమకారముడు అధ్యాసం అంటే అనాత్మయందు ఆత్మను ఆత్మయందు అనాత్మను సూపరింపోజిషన్ చేస్తే వచ్చేయందు వాటికి మూలము అనాత్మ అనాత్మాస్తి లేముగా ఉంటాయి నేను వాటిని విడిచిపెట్టినాను హానా అంటే విడికి పెట్టుతా ఓ హాక్ అంటే అర్థమేటో తెలుసునండి న్యూ అండ్ మై నేను విడిచిపెట్టున్నాయి మీ అండ్ మైల్ని విడిచిపెట్టి బ్రతకడం సంభవమేనా అనే ప్రశ్న ఒకటి వహిస్తుంది ఈ ప్రశ్నని సంసారుల ఎందుకంటే సంసారంలో డబ్బు సంపాదించుకోవడం భోగాలను అనుభవించడం ఆ హడావిల్లో ఉంటా కొంత రైతుకుడు అయితే కర్మలు చేసే హడావిల్లో ఉంటాడు కావ్య కర్మాలు చేస్తూ ఉండడం ఆ హడావిల్లో ఉంటాడు ఈ మొత్తం వ్యవహారానికి మూలము నేను నా దేవు మీ అండ్ మాయ్ మీను మాయ్ అలా దేవుడి దగ్గరికి వెళ్తాడు మీ నేను వెళ్ళానే ఉంది ఇంకే మాట వరుసకి దేవుడు దేవుడు తప్ప అక్కడ దేవుడు ప్రధానం కాదు మీ ప్రధానం మీరు పూలమాల బలబెట్టుకు వెళ్తాడు అపురోహితుడికి చేతులు పెట్టడం ఆ దేవుడికి సమర్పించబడ్డాడు ఆయన సమర్పిస్తాడు అది మళ్ళీ తీసుకొచ్చి మీరు తీసుకుంటాడు ఈ పొలమాలు ఎవరిది ఈ పొలమాల ఎవరిది అని కేవలం ముగ్గురులో కూడా ఉంటాయి మమ మమ్మ రెండు దేవుడి దగ్గరికి అక్కడ నీళ్ళు మమ అహం మమ ప్రధానంగా ఉంటాయి సంసారంగా ఉంటాయి యథార్థమైన భక్తిలో అహం మమ ఉండవు ప్రేమ ఉన్న హృదయంలో అహం మనం ఈ మీ అండ్ మా మీరు లౌకికులను అడిగినట్లయితే అవి మీ అండ్ మాయిల్ లేకుండా బతకడం అను అని అంటారు అంటే కర్మ అడిగినట్లయితే మీ మైండ్ లేకపోతే ఎక్కడ ముందు కర్మ అహంకరు లేకపోతే ఎక్కడ ముందు లోకంలో నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ నైన్ పర్సెంట్ కవర్ అయిపోయింది మీ మైండ్ తో మీ అందు గురించి ఈ ప్రశ్న ఒనిగిస్తుంది ఏమని కానికారమ లేకుండా దీనికి సంభవమైనా అని ప్రశ్న ఉంది దీనికి మీరు ప్రశ్న వేశారంటే మీరు ఓపెన్ మైండ్ పెట్టుకుని పరిశీలించే సందర్భంలోనే మీరు తెలుసుకోగలుగుతారు మీరు నిద్రపోయారు అహంకార మమకారాలు ఉన్నాయా లేవా లేవు నిద్రలో మీకు ఆనందం లభించిందా లేదా లభించింది ఇష్టకాంతి లభించింది మొన్నాడు మీరు మామూలుగా బ్రతకాలంటే రాత్రి నిద్రపోవాలా అక్కర్లేదా నిద్రపోవాలి నిద్రపోవడం అంటే ఏదో తెలిసినా అహమ్మమ్మలను విత్తి పెట్టుటే అహమ్మమ త్యాగమే నిద్ర అంటే అంటే అహమ్మమ్మ బరువు రాత్రి తొమ్మిది అయ్యేప్పటికీ అహమ్మమ్మ ఏమవుతాయి బరువు పోతాయి ఇంకా మీరు తట్టుకోలేనంత బరువైపోతాయి వాటిని ఎదుగులు చేసుకుంటే గానీ మీకు విశ్రాంతి ఉండదు ఆనందము ఉండదు అది అహమ్మల యొక్క లక్షణం కాబట్టి అహమ్మమ్మలను జాగ్రత్తగా మీరు పరిశీలించుకోవాలి బ్రతకాలంటే అహమ్మమ్మలను విడిచిపెట్టి నిద్రపోవాలి బ్రతకడానికి అహమ్మములే ఆవశ్యకమైనప్పుడు తెల్లవాళ్లు పెట్టుకుంటాడు అహంబము నేను దృష్టాంతం తిరుగుతా మీరు వివాహం చేసుకుని హనీమూన్ వెళ్తాడు రాత్రి పదకొండు పన్నెండు ఎన్నరంటాడు ఇదంటాడు అదంటాడు చెవిలో ఉంటాడు ప్రేమ కోసం అయ్యాడు కదా నిద్రపోవడం మానేసి హనీమూన్ అలాగే తెలుగుగానే ఉండొచ్చు కదా హాయిగా ఆవిడ ఆవిడ దారిని ఆవిడ నిద్రపెట్టేసి మీరు గురువు నిద్రపోవడానికి వచ్చాడు హనీమూన్ అర్థం ఏమిటి ఆ నిద్ర లేనిదే హనీ కూడా నడవదు అహమ్మలను విడిచిపెట్టకపోతే బ్రతుకు లేదు కాబట్టి మీ ప్రశ్న తప్పు ప్రశ్న అయిందా లేదా అహమ్మలు లేకుండా బ్రతకడం అలాగా అంటే మనం జాగ్రత్త అవస్థలోనైనా అహమ్మలు ఉండాలా నెక్స్ట్ ఆ ప్రశ్నను కొంచెం మోడిఫై చేసి జాగ్రత్త వ్యవస్థలోనేగా అహమ్మలు ఉండాలి అక్కర్లే అంటే ఇప్పుడు ఉయ్యాల్లో పిల్లవాడు ఉన్నాడు వాడికి అహమ్మలు ఉన్నాయా లేవు పిల్లవాడికి ఆనందం తప్ప ఇంకేమీ ఉండదు అంటే అప్పుడప్పుడు ఏడుస్తాడు ఆ ఏడుపు అహమ్మల మూలంగా కాదు ఆకలి మూలంగా వాడికి ఇంకా నా ఆకలి అని తెలియదు ఆకలి అనుభవాలకు వస్తుంది ఏడుస్త వాడు ఏలగుడు ఆ ధేంద్రీయ సముదాయము ఏడుస్తుంది నా ఏడుపు ఉండదు నా ఏడుపు వయస్సు వచ్చేక పెద్దవాడు ఏత ఉండదు ఇంకా పెద్దవాడు ఏక ఇంకా నా ఏడుకే ఉండదు పిల్లలు ఆకలి వేస్తే ఏడుస్తారు వాళ్ళు చేస్తే నవ్వుతూ ఉంటారు హ్యాపీగా ఉంటారు ఆనందంగా ఉంటారు వాళ్ళలో అహమ్మమా ఉండవు పశుపక్ష్యాదులలో అహమ్మమా ఉండవు చెట్టు చేమలు ప్రాణులు వాటిల్లో అహమ్మమా ఉండదు అహమ్మమా ఒక మనిషికే ఉంటుంది మనిషిలో కూడా పిల్లల ఉండదు మహాత్ముల యొక్క ఉండదు జీవన్ ముక్తులైన మహాత్ముల్ని పిల్లలతో పోల్చారు బాల బాలతో పిచ్చివాడితో పోల్చారు బాల ఉన్మత్త పిచ్చివాడితో ఎందుకు పోచారు పిచ్చివాడికి అహమ్మమా ఉండదు నేను తోటకి వెళ్లాను అక్కడ ఒక పిచ్చి ఆవి ఉన్నది ఆ సంస్థను నిర్వహిస్తున్న పెద్దామ నాతో ఏం చెప్పిందంటే పిచ్చి వాళ్లను చూసి మనం విసుక్కోకూడదు తిట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళ ఎందుకు కర్తృత్వ భౌక్తృత్వములు వాళ్ళకి పరమ లేదు ఎందుకంటే సంసారులకి ఎలా ఉంటుంది నేను కర్తను నేను భోక్తను అనే జ్ఞానులకు ఎలా ఉంటుంది సుఖ మహర్షి రామతీర్థ వివేకానంద రామకృష్ణ పరమహంస మొదలైన మహాత్ములకు అహమ్మ ఉండవు పిచ్చి వాళ్లకు అహమ్మమా ఉండవు అంటే అతనే మహాత్ములని పిచ్చి వాళ్ళతో పోల్చారు బాల పిల్లలకు అహమ్మమ్మ ఉండవు కాబట్టి అహమ్మమ్మా లేని వాళ్లను చూసి దండం పెట్టాలి వాళ్ళు పిచ్చి పర్వాలేదు అహమ్మమా లేని వాళ్ళ అద్దె తప్ప అహమ్మమా అవసరం అవి లేకపోతే జీవితం లేదు అని అనుకోవడము చాలా పొరపాటు ఇది ఆ ప్రశ్నకి సమాధానం ఇంకో ప్రశ్న అహమ్మను నిలిచిపెట్టుట సంభవమా అని తర్వాత ప్రశ్న నిజం అవసరమా అన్నది ప్రశ్న అదైంది సంభవమా సంభవం మీరు వాటిని గట్టిగా పట్టుకుని ఉన్నారు కాబట్టి మేము విడిచిపెట్టలేకపోతామేమో అని మీకు డౌట్ వస్తుంది మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఈ సురుడు కొంచెం స్వామి జయించారు రిజల్ట్ కూడా నేను ఇంతకు ముందు ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి పట్టుకున్నారా ఇప్పుడు నేను చెప్పిన మీరు ఫాలో అవ్వండి ఈ రెండు చేతులు బాగా విరుచుకుపోయి ఉన్నాయి ఎంత విడదీత్తామన్నా కూడా అవి విడిపోవటం లేదు అయితే రావట్లేదు అతుక్కుపోయి ఉన్నాయి అవునా అతుకుపోయి ఉన్నాయి కదా ఎస్ అవునా అలా అక్కర్లా ఒక్కసారి మీ మనస్సు ఆ లైన్లని దీంట్లో బతుకుపోయి ఉన్నదే అంతే నేను తుక్కుపోయి ఉన్నాయా అంటే ఉన్నాయి అది ఆ చేసిన అంటే అంతా ఫిల్ ఫ్లాప్ ఇకంటే ఫిలిస్ అంటే ఫ్లాప్ వైపు మొగ్గు చూపిస్తే అహం మమ్మల్ని సంభవం కాదు చైతన్యం వైపు జ్ఞానం వైపు చైతన్యం వైపు మొగ్గు ముగ్గు చూపిస్తే అది అసలు అవతరం పోతుంది కాబట్టి నేను అహమ్మమా అనే అధ్యాసం విడిచిపెట్టేశాను అహమ్మమా అధ్యాస అనాథ్ ఎందుకు వీడిపెట్టేవా అది అనాత్మాశ్రయముడు అనాత్మని కొట్టుకుంటే పుట్టేయ నేను అనాత్మను ఎందుకు కొట్టుకోవడం కాబట్టి అధ్యాసం నేను విడిచిపెట్టినాను గనుక మిగిలింది తత్ ఆ పరబ్రహ్మ ఏక అవశిష్ట శివ కేవలం శ్లోకం ఉందాము ఈ శ్లోకంలో అనాత్మాశ్చర్యాహం అనే దాని గురించి మధుసూదన సరస్వతి ఏదైనా నాలుగు మాట్లాడి రాసుకుంటే జూజ్ అంతా కవర్ అయిపోయింది నేను మళ్ళీ క్లాసులో చెప్తాను ప్రస్తుతానికి శ్లోకం అనేది చెప్తాను ధారణా మేధారణాధ్యానయోగా అనాత్మాశ్రయాశిష్ట ఈ శ్లోకాలను మీరు యూట్యూబ్ లో ఒక అమ్మగారు బాగా గానం చేశారు పట్టుకుంటే పట్టుకోవచ్చు ఆమె మీరు వినుంటారు ఆమె పేరు జ్యోతి చలం అనే ఆమె వీటిని చాలా బాగా మధురంగా దానం చేశారు చేశారు ఈ మధ్యన యూట్యూబ్ సెషన్స్ లో కనపడుతుంది అట్ ది ఎండ్ అది గమనించగలండి పూర్ణి పూర్ణ పూర్ణమ్య పూర్ణమయ్యే స్వామి